మీ చేస్తే తెలు అయినా యొక్క దర్శన కాలం అంతా కాపాడే సేకంగా సజ్జులె కనులు పెట్టి నూతనెంత వనాలి ఈ దినానికి మీ యొక్క నూతనమైన కురుణించి నడిపించండి మేము పో ప్రతి మార్గం సరళం చేయండి చైతృతి పనులు విజయం తెచ్చేయండి ఆటంకపరచు పెట్టి చీకటి దురాత్మక మీ కొరకు సాక్ష్యం నిలబెట్టుకోండి మా ఉద్యోగ స్థలాలి వాళ్ళని మీ యొక్క నీతిని మీకు వెలుగుని ప్రకాశించాలి అందరికీ జీవితాలలో అటువంటి మీరు మాట్లాడుతున్నారు ప్రార్థి మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు సహించడానికి తయారు పడండి ప్రభావంలో పాల్గొన్న వారి గురించి ప్రార్థన వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారు అక్కడ కొట్టలు తీర్చండి వారు అందరినీ సత్యంగా ప్రతి చోట మీ కొరకు శాసనాలు మీకు ఉగ్రతని మా మధ్యన మీరు ఇంకా పెట్టినారు ప్రభా దాన్ని సహించి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా మీ కొరకు జీవించగల అనేకలకు మీ యొక్క నీతిని ప్రకటించలాగా చేయపడండి తండ్రి మీరు అక్కడంతా సమీపంగా ఉంటుండగా మేము త్వరగా సిగపడాల అనేకలను సిగ్గల్ వారికి బారణ పడకుండా అనేకలను కాపాడమంతా ముఖ్యంగా మీ యొక్క బిడ్డలను కాపాడమంతా ఆర్దిస్తున్నాం కుటుంబాలను కాపాడమంతా అర్ధిస్తున్నాం సేవకులను కాపాడండి సాక్ష్యం పోగొట్టకుండా కాపాడమంతా అర్ధిస్తాం నేను మరి సాక్ష్యం పోగొట్టకుండా మీరు కాపాడమంతా అర్ధిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి పెట్టుకోమంటూ అధ్యస్తున్నాం మహాశ్రమాలు ఆరంభమైనసార్లు చూసినప్పుడు కని మనుషులు దాన్ని స్వీకరించలేదు నైనా ఈ రోజు కానీ మళ్ళీ పరచా కడుతున్నారు కానీ ఆలస్యమైపోయింది జీవితంలో ఎప్పుడారు లైఫ్ టైం పోగొట్టుకున్నారు తండ్రి చాలా మంది సహకరించామని ప్రార్థిస్తున్నాం క్షమించామని ప్రార్థిస్తున్నాం నిన్న ముస్తానికి ప్రేమించమని ప్రార్థిస్తున్నాం ఈ ఆలయాన్ని అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి ప్రతి ఒక్కరిని పేరు పడిన ప్రేమించి మీకు రాష్ట్రాలు పెట్టుకోమని పేరు సుఖరిస్తున్నామని ప్రార్థిస్తాం నేనేమైనా ప్రభువా నేను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నేను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దైవల నాకులవన్నీ నేను ఇచ్చిన వేలయ్యా నాకులవన్నీ నేను ఇచ్చిన వేలయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే వర్తిస్తాను కుమారి చి లేక లేక చివీ బోరగా ఇచ్చిన నీవే బ అబ్రాహాము ప్రభువాటిస్తాను నాకే మున్యా ప్రభువాస్థాన సర్వముపోయినా శరీరముకు నవారే విచినా సర్వము శరీరము కు నా వారే వచ్చిన ఆ ఫులంకా శత్రువులైనా ఆ ఫులంకా శత్రువులైనా అంత ము వరకు సంగీచినయో బులా నేనేమైనా ప్రభువా నిన్ను స్థాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను ప్రభువాస్తాను ప్రభువా నుంకే వర్పిస్తాను నామూ కైతే బ్రతుకుట క్రీస్తే చావై నాది నాకెంతో మేలు నామ తు కైతే బ్రతుకుట క్రీస్తే చావై నాది నాకెంతో మేలు దేవా ఇ గోదేవా ఇది గోదేవా దయతో దయసుమయ్యా నేను నైనా ప్రభువా నేను ఎత్తిపిస్తాను నాకేమున్న ప్రభువా నీకే నర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దైవలమేనయ్యా నేనేమయ్యున్నాను నీ దైవలమేనయ్యా నాకున్నవన్నీ నేను ఇచ్చిన వేలయ్యా నాకున్నవన్నీగా హలోదర్ వాళ్ళు మన వాళ్ళంతా జాయిన్ అవుతారు జాయిన్ అవుతున్నారు సరే సరే వాటింగ్ చూస్తున్నాను దుహన్ శవరక ఒకటో డ్యామ్ రెండవ మూడు వచ్చి మంచి మనకు చదువుతున్నాం వస్తున్నాయి పెట్టుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేసాను శబ్దాలు బాగా వస్తాయి రోడ్ మీద సరే చిన్న ప్రాణం తీసుకున్నాము మనము మాట్లాడండి ముట్టుకొని నడవాలేసుకోవాన్ని పకటించాలిపోతారో వాళ్ళని చోడ ప్రకటించాలా అనేక సాయం తెచ్చేసి మీలాగరి దిగొచ్చుకున్నాము ఆయన లేకుండా కలగలేదు అంటే జాన్ జాన్ మూడో వచ్చాం కదా మూడో వచ్చిన వాయిస్ కట్ అవుతుంది జాన్ చూడు ఏం అడగలేదు సారీ హలో చదువు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అలాలుయా చూడండి మా ప్రభువులు లేకుండా ఇంకో సృష్టి మీద కానీ ఇంకో దీని మీద ఇంకో ప్రపంచం మీద కానీ ఏమైనా లేకుండా ఏం కలగలేదంట ఇంకొక ఇక వచ్చిన కూడా ఆయన అనుమతులు లేకుండా రాలేదు అసలు దీన్ని కదా ఆయన ఉగ్రతని జనాలు తెలుసుకోవడానికి ఆయన కోపాన్ని కొద్ది జనాలు తెలుసుకోవడానికి తెలుసుకొని ఆయన ఎందుకు ఆయన దగ్గర మోకరించడానికి ఒక చేతులు వచ్చింది అదే ఏమైనా సరే జరగలేదు ఆయన లేకుండా జరగలేదంట కదా జీవం నుండి ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఏమైనా సరే ఆయన లేకుండా మన జీతంలో ఏం కలగలేదు దేని వాక్యాలను తెలవాలంటే ఆయనతో అనుమతి లేకుండా నీకు ఆశ లేకపోతే ఏం కలగలేదు నాకు వచ్చిన జరుగుతున్నారు ఆయన జీవము ఆ జీవం మనసుకు వెలుగే కదా మన ప్రభుత్వ జీవం ఉంది ఆ జీవం అంటే మనుషులందరికీ వెలుగు అంట కదా ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో ఈ యొక్క పువ్వునామా అంటే అలా జీవితంలో వెలుగు ఉంటది చీకటి లేకుండా ఉండదు ఆ జీవం ఇప్పుడు అన్న అయిపోయినట్టు మన ఎన్నో విషయాలలో మనం పొందుకోవాలా పొందుకొని ప్యాకేజ్ చేస్తే మనకు అర్థమవుతుంది కదా మనం ప్యాకేజ్ చేసుకోవాలా అరే మన జీవం వెలుగు ఉంటది కదా మనలో తెలుగు మన సమస్యలు ఎందుకు ఉంటాయి మన కష్టాలు ఎందుకుంటాయి మనకు బాధలు ఎందుకుంటాయి కదా కానీ మనం మనసు పుట్టిన వాళ్ళకి స్వీకరిస్తలేదు ఆ స్వీకరించకపోతే మన జీవితాలలో మేలు జరగాయి ఆశీర్వాదాలు రావు మనకి కదా మనకి కష్టాలు దుఃఖాలే ఉంటాయి మనం స్వీకరించకపోతాయని కదా ఆయన జీవముండే ఆ జీవము మనుషులకు వెలుగైండి కదా అనేది మన జీవం ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎందుకు మన జీవితంలో వెలుగు ఉండాలి మనం స్వీకరిస్తలేమా దేవిని మనం పరిశీలించుకోవాలి ఆయన వాక్యాన్ని మనం ఆయన వాక్యం మొత్తం నడుస్తలేమా అని గమనించుకోవాలి కదా అప్పుడే మన జీవితంలో కార్యలు జరుగుతాయి కదా అవి నీ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయాలా నువ్వు బండి నువ్వు బండి తీసినప్పుడు కొత్త బండిని నువ్వు ట్రై చేయకపోతే నీకు అబ్బండి నీకు రాదు నువ్వు బండిని నేర్చుకుంటేప్పుడు కదా ఎవరు నీ పట్టిస్తారు పట్టిస్తూ వెళ్ళిపోతుంది అది నేను నడిపిస్తున్నా కదా బండి నీకు వచ్చినట్టు ఈ వాక్యాలు చెప్పిన వాళ్ళు మనం కూడా ప్రాక్టీస్ చేస్తానే అవి మన జీవితాలలో కార్యలు జరుగుతాయి కదా చెప్పినాక మనం మనసు మనసులో పెట్టుకుని చెప్పినాక అవి విధావిధంగా మనం వదిలేదు మనం చదివితేనే అది మనం జీవితంలో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు అది మనకు అనుమతిస్తుంది అది మనకు వర్తిస్తుంది అది కదా ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాని కదా ఈ వెలుగంట అందరూ ప్రకాశించిని దర్శిస్తున్నది ఒక వాక్యం ఇక చీకట్టులో ఈ యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ దానికి గ్రహింపకున్నది అందరూ వెలుగు ప్రకర్షిస్తున్నది అందరిలో వెళ్తున్నది కానీ దాన్ని గ్రహిస్తలేదు మనుషులు దాన్ని గ్రహించకుండా ఇక సొంత ఆలోచనలలో సొంత తలపులలో వెళ్ళిపోతున్నారు అందరికి ప్రకర్షించి ఇక ఈ వాక్యము పలానా మనిషికి పలానా వ్యక్తిగానే లేదు అందరికీ వెళ్తారు ఈ వాక్యం దాన్ని గ్రహించేవాని విధానం బట్టి ఉంటది ఎవరైతే దీన్ని గ్రహించారో ఒక వాక్యం గ్రహించి ఎంతమంది ఆయన పట్ల తిరుగుతారో అప్పుడే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది కదా ఈ వాక్యం అదే తెలియదు ఎంతమంది మనందరికీ వెలుగొస్తుందంట గేమి ఉంటుంది చీకట ఉంటది ఎప్పుడు మనుషులు జీవితంలో ఎప్పుడు చీకట ఉంటది దేవుని యుద్ధ దేవుని యుద్ధ నుండి కొంపబడిన ఒక మనుషుడో ఉండే అతని పేరు వ్యూహాను కదా నువ్వు ఎక్కడ వెళ్ళి వెళ్ళ ఎక్కడ పంపబడినా మేము సాక్షిగానే ఉండాలా దేవికి సాక్షిగానే ఉండాలి ఆయన ఆయన నామానికి వచ్చే మహిమని ఆయన నామానికే మహిమ చెందేయాల నీకు నామ నీ నీకు మహిమ రావడానికి వీళ్ళేది కదా ఇకొక మనుషులు వచ్చినట్ట ఎక్కడి నుంచి వచ్చినంటే దేని యుద్ధాన్ని పంపబడి ఒక మనుషులు ఉన్నాడు కదా ఇప్పుడు నువ్వు కూడా వెళ్తున్నావు సేవకి వెళ్తున్నావు నువ్వు కూడా దేని వాచి పంచడానికి వెళ్తున్నావు అసలు నువ్వేం చేయాలా దేని నమ్మని ప్రకటించాలా కొందరం ఏం చేస్తారంటే నేను చేసే విధంగా అయ్యింది నేను చేస్తే ఇట్లా అయ్యింది నాకు కార్యక్రమం అలా వీరు నాకు దర్శనం అంటే వాళ్ళ సొంత సేను ప్రకటించుకుంటారు వాళ్ళు అక్కడ సొంత లాభం చేసుకుంటారు వాళ్ళు మనం సాక్షి వచ్చిన మనం సాక్షిలో ఉండాలా కదా సాక్షను చూడండి అతని మూలంగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుకు గురించి సాక్షి విశ్వడానికి వచ్చిందంటారు ఎవరు వచ్చింది యువాన్ వచ్చింది ఇప్పుడు మనం కూడా అట్లా వెళ్తున్నాం కదా దేని నామానికి సాక్షిగా ఉండడానికి ఇక దేని నామాన్ని మేము కలగడానికి మనం అందరం సాక్షిగా ఉన్నాం ఇక మనం వాక్యాలి మనం ప్రకటిస్తున్నాం వాక్యాలు వింటున్నాం ఆ విన్న మనం ప్రకటించుకొని మనం ఉన్నట్టు ఆ విన్న వాక్యాలను మనం భద్రపరచుకోవద్దు మన విద్య భద్రపరుచుకోవాలా గానీ అది చెప్పాలి నీలో నువ్వు అప్పుడే నీ జీవితాలకు కార్యం జరుగుతుంది కాదా నువ్వు సాక్షిగా ఉండాలి దేనికోసం నువ్వు సాక్షిగా ఉండాలి ఈ యువాన్ వచ్చిండు యువాన్ వచ్చి నాకెందుకు అనుకోలేడు ఆయన ఎట్లా పంపబడిందో అట్లా దేని నామానికి మేము తరంగా మనందరి జీవించాలా కదా ఇప్పుడు మనం అన్న ద్వారా ఇంకా నేర్చుకుంటున్నాము ఆ నేర్చుకున్న మనం ఎవరు ప్రకటించాలా కదా అన్న దాన్ని బయలుదే అన్న ఇప్పుడు ఎట్లా అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్న చూస్తున్న వాక్యాలు చదువుతున్న వాక్యాలు అవన్నీ ఆయన దాచిపెట్టుకుంటున్నాడు ఆయన ఆయన మనసులో దాచిపెట్టుకుంటులేడు అవన్నీ మనం ప్రకటిస్తున్నాయన ఆ వాక్యాలను మనకు చెప్తున్నాయని అది చెప్తున్న ధరని స్వీకరించాలా స్వీకరించి మనం కూడా దాన్ని ప్రాంగించేయాలా మన జీవితాలు దాన్ని మనం కూడా దాన్ని చూసుకోవాలి మన జీవితాల ముందు పెట్టుకొని చూసుకోవాలా మేమ చే కొన్ని వాక్యాల ట్రై చేసినాము ఆ ట్రై చేస్తే కొన్ని వాక్యాలకు రిజల్ట్ వచ్చింది అంటే మనకు దేవుడి నామానికి విజయం వచ్చింది అక్కడ మనం విజయం ఇచ్చిన దేవుడు మేము ప్రాక్టీస్ చేసినాం ఆల్రెడీ అట్లా మనందరం ప్రాక్టీస్ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు దేవుని విజయాలు ఇస్తాము కదా ఆయన నామానికి మనము స్పష్టంగా జీవించాలా ఆయనకి మనకు ఫాస్ట్ గా ఉండాలి ఆ కోసం మనం ఫాస్ట్ ఉండాలి ఏ నామానికి చదువు తెలుగు కోసం ఫాస్ట్ ఉండాలి అప్పుడే మన జీవితాలు ఏమైనా తయారీ జరుగుతాయి కదా నువ్వు అలా రామని ను ఇన్ని వాక్యాలు స్వీకరించకపోతే స్వీకరించి ప్రకటించకపోతే అది వేస్తుంది నిన్నక నువ్వు ఇన్ని కూడా నువ్వు ఇన్నక కూడా నువ్వు చెప్పకపోతే అది ఎంక్వరీ చేస్తావు మనసు వింటావు వాక్యాలు ఇని నీ మనుషులు నువ్వు భద్రపరచుకుంటే అది లాభం లేదు అది బయటికి రావాలి నీ మనుషులు ఇక్కడ బయటకు అప్పుడు జీవితాలు ఏమైనా జరుగుతాయి అప్పుడు నీ జీవితాలు ఆశీర్వాదు వస్తాయి మహిళలు కదా అన్ని జీవితంలో ఇంతకు మీకు ఏమనుకున్నావు అంటే ప్రాణం అంటే మనం ప్రాణమే అనుకున్నాం అది ప్రాణం కాదు మీరు దేనికి ఇష్టపడతామో అది మన ప్రాణం అంట అన్ని వదిలేసుకోవాలా మనం కదా ఆయన ఆమె సాక్షీత చేయించాలి కదా ఎన్ని రోజులు అతడు చాలా అతడు ఆ వెలుగై ఉండలేదు గానీ వచ్చాను చూడండి అతడు వెలుగై ఉండలేదంట ఎవరు యుహాను కదా నాకేమేమి లేడా అక్కడ సాక్షి ఉండడానికి వచ్చాను అంతే అతడు ఆ వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగులో గురించి సాక్ష్యం ఇచ్చి టూ అతడు వచ్చాను కదా అందరు సాక్షి వేయడానికే వచ్చింది మన మధ్యలోకి అందరు సాక్షి వచ్చినా గానీ ఎవరు వాళ్ళ రామానికి వాళ్ళ పేరు వాళ్ళు గొప్ప ఎక్కువ కదా ఇక కొంతమంది ఉన్నారు ఏమని ఉన్నారు అంటే అదే ఇతరుడు చూడు ఎవరో పేరు తీరుస్తారంట పేరు రేటు ఏదో కదా దేవుడు బయల్పర్స్ విలువాలా అది ఏదో రకంగా ఏదో ఆత్మ వచ్చి పిలుస్తూ ఉంటాయి కదా ఇక్కడ వాకింగ్ తీసుకొనిస్తుంది సాక్షిగా ఉన్నాం మనం మనం సాక్ష్యానం ఉండాలా దేని మనం సాక్ష్యానం జీవించాలా గాని ఆయనకు వచ్చే నామాన్ని మహిమని ఆయనకే తీసుకెళ్లాలన్న కదా ఈ వ్యూహాన్ వచ్చే వ్యూహాన్ వచ్చి తన కొంత తను చేసుకుని ఆయన నాకే ఇక మహిమ రావాలా ఇక నాకే వెలుగు రావాలా ఈ ప్రజలంతా నన్నీ ఆకర్షించుకోవాలా ఇక్కడ ప్రజలందరికీ నేనే అంటే నేనే గొప్ప చెప్పుకొని ఇక వ్యూహాన్ని రాలేడు వచ్చే సాక్షిగా వచ్చండి భూమికి ఆ వెలుగు కోసం సాక్షి చెప్పడానికి వచ్చిండి ఆ వెలుగలు ఉండలేదు కానీ ఆ వెనుగురించి సాక్షిడానికి వచ్చిందో అట్లా వెళ్తున్నాం కాబట్టి కార్యం జరుగుతాయి నిజమైన వెలుగు ఉండేది కానీ చదువుకో నిజమైన అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుకున్నది అలాగా చూడండి నిజమైన వెలుగు ఉండనంట అది లేకపోతే వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అంట ప్రతి మనిషి మీకు ఒక వాక్యం ప్రతి ఒక మనిషి మీకు దేవుని నష్టం వచ్చి ఎంతమంది స్వీకరిస్తారో ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఇందరి చక్క ఎంతమంది గ్రహిస్తారో గ్రహించడానికి వెలుగు కదా అది మనుషులందరికీ వెలిగిస్తుంది అంట వెలిగించినప్పుడు నువ్వు వెలగాల మీకు పోవాలి నువ్వు పాపాలను జీవించుకుంటూ పోతే నువ్వు చీకట్లు జీవించుకుంటా పోతే ఆ వెలుగునీ జీతాలకు వచ్చి ఆ యొక్క దేవుని వాక్యం మనుషులకి వచ్చి వేస్తుంది వేస్తున్న వాక్యాలన్నీ వేస్ట్ నువ్వు అవి స్వీకరించాలా స్వీకరించి ఆ యొక్క వెలుగును ప్రకటించాలా మనిషి చెప్పాలి వెలుగు కోసం చెప్పాలి కదా అదే దేవుడిని నమ్ముకుంటే వెలుగు జీవితంలో వెలుగు వస్తుంది మన జీవితంలో కష్టాలు పోతాయి అని మనం చెప్పాలా మన వెలుగు మనం వెలుగు కోసం మనం సాక్ష్యం ఇయాల ఎప్పుడు కానీ కదా ఆయన లోకంలో ఉండేను లోకమాయన మూలంలో కలిగను కానీ లోకమాయన తెలుసుకోలేదు తెలుసుకోవాలి ఆయన లోకంలో ఉండే లోకమంతా ఆయన మూలంలోనే పుట్టింది కదా ఆయన లేకుండా ఆయన పుట్టిందా భూమి మీద ఏం పుట్టలేదు ఆయన లేకుండా ఏం పుట్టలేదు నువ్వు నువ్వు మీ ఆఫీస్కి వెళ్ళాలన్నా నువ్వు మీ ఇంటికి రావాలన్నా నువ్వు ఎక్కడ నువ్వు పనిచేయాలన్నా ఆయన మూలంగానే పని చేస్తావు ఆయన లేకుండా ఏ మనుషుడు ఏం పని చేయలేదు లోకమాయన మూలం పుట్టిందంట కదా కానీ లోకము ఆయన కానీ మనుషులు ఆయన మనం వివరణ పుట్టిన వాళ్ళు గ్రహించలేదు ఏదో ఏదో విధంగా అనుకుంటూ పోతున్నారు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుక మన సృష్టించిన సృష్టి కడుతున్నాడు ఆయన పేరు ఏసు అని ఆయన ఎవరు గ్రహిస్తలేదు అని లోకమైన మూలం పుట్టింది కానీ లోకమైన తెలుసుకోవట్లేదు ఒక తెలుసుకోట్లేదు సత్యాన్ని గ్రహిస్తలేదు వాక్యం ఇంకొక వాక్యాన్ని ఎవరు గ్రహించలేదు ఇంకొక సత్యాన్ని గ్రహించకుండా ఇంకో సొంత తలంపుతో వెళ్ళిపోతున్నాను కదా నువ్వు చీకట్లో చీకటిలో ఉంటే నువ్వు చీకట్లోనే ఉంటావు దేని నామాని దేని వెలుగును దేని ఒక వాక్యాన్ని నీ మనుషులకి నీ మనుషులకి పెట్టుకుంటే నీ జీవితంలో తిరిగి వస్తుంది అది రావాలంటే నువ్వు ఇతరులు చెప్పాలి వాక్యాలు చెప్పాలను కదా మన మధ్యలో ఎంత మంది ఉన్నారు ఇక విన్న వాక్యాలను చెప్పుకుంటూ మన జీవితంలో ఖాళీలు జరుగుతున్నాయి మన జీవితాల్లో ఖాళీ ఉంటాయి ఆల్రెడీ మీ యొక్క వాక్యాలను ప్రాక్టీస్ చేస్తున్నాం అవి మన జీవితాలు ఖాళీలు కాబట్టి అందరూ మనం ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేస్తే నువ్వు సాక్షిగా దేనికి పదకొండు జరుగుతున్నారు సారీ హలోది పదకొండు ఆయన తన స్వటీ వచ్చు కానీ అంగీకరించలేదు మళ్ళీ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాలనీ హోల్డ్ లో ఉంచారు <laughs> the hmm. the person you are speaking with has put your call on hold. Please stay on the line. Are we talking about this? I am the one who is speaking with you. I am the one who is speaking with you. Listen, I am the one who is speaking with you. I am the one who is speaking with you. కదా ఆయన స్వీకరించకూడదు ఆయన వ్యతిరేకంగా తిరిగి రాయనకి ఆయన ద్వారా కాయలు చూసుకురాలు ఎన్నో మేలు పొందుకున్న ద్వారా ఎంతో మంది స్వచ్ఛపడ్డారు స్వచ్ఛపరచబడ్డరు కానీ మళ్ళా అంగీకరించలేరు ఆయనకి మళ్ళా తిరిగి ఆయనకి అప్పగించేస్తారు ఆయన ఎంతో మంది ఫిల్ అప్పగించేసారు ఆయనకి విద్యంగా తిరిగా ఎంతో కదా తిరిగి ఏమైంది కింద చదువుతుంది ఇప్పుడు అర్థమైంది మళ్ళీ ఎందరూ అంగీకరించుతు వారందరికి అనగా తన నామందు విశ్వాసము దేవుని పిల్లలగుతకు ఆయన అధికారము అనుగ్రహించను చూడండి తను ఎంతమంది అంగీకరిస్తారో ఎంతమంది ఎడిగి ఆయన అంగీకరిస్తారో కదా ఆయన ఒక బిడిజిస్తా అంటు మనకందరికి కదా మనం అందరం విశ్వసించినట్టు విశ్వసించే వారికి దేవుని పిల్లలు అగటకు అధికారం అనుగ్రహించను మనందరికి దేవుడు ఒక అధికారం ఇస్తా అంటున్నాడు ఏమధికారము మీరు నా పిల్లలు మీరు పిల్లలు ముట్టడానికి దేనికి అధికారం లేదు దేని తప్ప పిల్లలు ఎవరు ముట్టడానికి వీలు లేదు కదా ఇక ఇక బిరుది మనం పొందుకోవాలంటే ఇక దేవినామం స్వీకరించాలా ఇక దేవుని వాక్యం పట్టుకొని నడవాలి కదా దేవినామం పట్టుకొని నడిస్తే ఆయన పిల్లలకి మనం మనం ఇక ఏమంటారు ఇక బిరుదు మనకి సాక్షి మనకి ఇస్తారు దేవుడు కదా పిల్లలు అగుటకు అధికారం ఇస్తాడంటే మనకి దేవుని మనం పిల్లల అధికారం పొందుకోవాలంటే మనము ఇక దేవుని నామానికి మనం అధికారాన్ని జీవించాలా మనం సాక్షినే ఉండాలా సాక్షి కాబట్టి మనం సాక్షిగానే జీవించాలి జీవిస్తే మన జీవితాల ఖాళీ కలుగుతాయి చూసుకున్నాం మనం మార్పు వార్త ఆరో అధ్యాయం మార్పు శువార్త ఆరో అధ్యాయం పదమూడు ఇక్కడ కొంతమంది మనుషులు ఈ లోకంలో మనుషులు ఎట్లా చేస్తారు ఇక్కడ శిష్యులు ఎట్లా చేసినా కూడా గమనించండి బాబు రాయ్యము వెళ్ళగొట్టి స్వస్థపరుస్తుంటా ఎట్లా స్వస్థపరుస్తారు నామలు నీళ్ళు రాసి ఇక స్వస్థపరుచుకోనాలు ఏం చేస్తారు ఇక ఇప్పుడున్న జనాలు అంతా నీళ్ళంతా ఆడేసుకుంటారు వాళ్ళేసుకుంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందిరా శిష్యులు అక్కడ అందిరా అమ్మకుండా వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని పట్టుకుని వాళ్ళ తొండలు వేసుకుంటూ పోతారు ప్రతి రోగాన్ని స్వస్తపరుచుకుంటూ వెళ్ళిపోతారు ప్రతి రోగులు చూస్త పరిస్థితి కూడా వెళ్ళిపోతారు కదా ఇప్పుడున్న మనుషులు ఏం చేస్తారు వాళ్ళు ఇంత పేరు వేసి ఇంత బాడీలు తీసుకొచ్చి దానికి ఇంత రేట్ పెట్టు అందిస్తారు బిజినెస్ చేస్తే ఉచితంగా పొందిన ఉచితంగా ఇవ్వండి ఇప్పుడు ఉచితంగా పొందుకోవడం కానీ ఉచితంగానే ఇవ్వాలి బిజినెస్ చేయడానికి వీల్లేదు పొందినం కాబట్టి ఉచితంగా కదా ఇక్కడ ఏం చేసారు వాళ్ళు సిస్టులు అట్లా చేసి అట్లా చేయాలి కొంతమంది చేసారు లేదు అట్లా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ వల్ల డెవలప్ కావడానికి వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ గ్రామానికి కదా ఇంత పెట్టి ఇంత ఇంత వాళ్ళు నువ్వు ఎందుకు తెస్తున్నావు వాళ్ళే చేసుకుంటారు తెచ్చుకోమని చేసి వాళ్ళే తెచ్చుకుంటారు నువ్వు తెస్తున్నావు దానికి ట్రేడ్ చేస్తున్నావు దానింత పెట్టి రేటు అమ్మేస్తున్నావు కదా క్వాలిటీ నుంచి వాళ్ళే చేసుకుంటారు చేసి అమ్మి వాళ్ళకే చేసి వాళ్ళే చేసుకుంటారు నువ్వు బిజినెస్ చేస్తున్నట్టే కదా నీ దగ్గర పెట్టి అమ్ముతావు అండి ప్రతి ఒక్క వస్తువుని ఇక దేవుడి ఎట్లా ఇస్తుందో అట్లనే అట్ల ను మనసు తీయాలి దేవుడి ప్రజలు కూడా ఏం లేదని ఉచితంగా పొందినవు కాబట్టి ఉచితంగానే ఇయ్యాలా కదా ఉచితంగా పొందిన ఉచితంగా ఇస్తే అప్పుడు నీకు ఏమైనా రిలీజ్ తెలుసు ఎంత వాళ్ళ నామానికి రాలో ఎంత వాళ్ళ పేరు వాళ్ళు సంపాదించుకుంటే అది ఎంబడి రాదు ఏదేమంతా సాక్ష్యం వస్తుంది ఎంబడి కదా సాక్షి ఉండాలి సాక్షి వాళ్ళు జీవించడానికి ప్రయత్నం చేయాలి మనందరం ఇప్పుడు దేవుడి వాక్యాన్ని జీవిస్తుంది అక్కడ సరే మీరు ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసుకొని ముగించుకోండి మేము ప్రార్థన చేసుకోండి చూద్దాం కాబ పరిశుద్ధి గొప్పదేవా తరసిద్ధి కంపెనీ మోహని పిలకి దేవా మహిమ స్వరీ ఒకటి అంటే కృపల్ చౌటుకులైన గొప్ప దేవ నీ గడిచిన కాలం ప్రభావ మమ్మల్ని కురిచిందైనా మమ్మల్ని భద్రపరుచుకొని ఈ యొక్క దినాంత ప్రభావమైన కృపను మాకు అనుగ్రహించిన మమ్మల్ని సజ్జులుగా పెట్టిన ప్రభావ ఈ యొక్క స్వరం కృపను మాకు అనుగ్రహించి నేను మహిమ పచ్చిలాగించిన ఇక తనాన్ని బట్టి మీకు అన్నాను ప్రభావ దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభావం సమస్త కనుక మహిమ ప్రభావం చేస్తుంది ఐశ్వర్యం మీకు కలుగురు నాకు ప్రభావ వాటిందరూ మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా ఈ లోకంలో ఏది కలిగిన అది మీ మూలనే కలిగింది ప్రభావంలో మీ ద్వారానే అది సృష్టింపబడిన ప్రభావ ఆయన దాంట్లో మమ్మల్ని ప్రథమ ఫలంగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావం గొప్పదేవా దాన్ని బట్టి నీకు వండనాలు ప్రభా ఆయన ఒక ప్రథమ ఏ రీతిగా అది సంపూర్ణం కావాలనే విషయాన్ని చూపించిన ప్రభా ఆయన మీరు మిమ్మల్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మీ పిల్లలుగా అధికారం ఇస్తారు పవర్ ఇచ్చినారు ప్రభా నీకు గొప్ప దానితో మీరు మాకు ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందలు ఆ ఏక క్రిస్తు నామే మహమకలు సహాలి ప్రభావ అక్కడ నామాన్ని మీరు మాకు అనుసరించినారు ప్రభా ఆ నామం లేదు ప్రభావ పర్లోకి మా మధ్యలో ఉంది మా తివ్వబరుదు ఆ నామం ఆ నామంలోని ప్రభా రక్షణ ఉంది సమస్తం ఆ నామంలో జరుగుతుంది ఆయన అక్కడ నామం మేము ప్రకటించాల మనుషులకు అనేకుల ఉన్నారు ప్రభా ఆయన చీకట్లో ఉన్నారు ప్రభా వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకట్ జీవిస్తారు మనుషులు ఆయన ఆ వెలుగు దగ్గర రాలేకూన్నారు కాబట్టి ప్రభా ఈ రోజు మేము హెచ్చరించిన ప్రభా అ చీకులు ఉన్న వాళ్ళు కూడా వెలుగుని చూడాలా అనే విషయాలు అంటే మేము ప్రభా మీకు వెలిగిన ప్రభావ యోహాన్ని ప్రకటించిన ప్రభావ ఆయన పరలో కొంచెం వచ్చేవాడు పంపబడినవాడు ప్రభావి మేము కూడా పరలోకించి వచ్చిన వాళ్ళమే ప్రభావ కాబట్టి ప్రభా ఒక పనిని ముగించుకుని ప్రభావం సన్ని ప్రభావం ప్రభావి నీతి సత్యం ధైర్యంగా ప్రకటించాలా మీరు అనుగ్రహించినట్టు అని ప్రభావ కాబట్టి మేము ఉచితంగా మనుషులకు ఇవ్వాలా ప్రభా ఏసుక్రీస్తు నామైనత్తం ప్రభా ఆ రీతి మమ్మల్ని వాడుకొని ప్రభా నీకులు మీరు స్వస్థపరచబడాల మా సేవ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలను జరిగించండి ప్రభావ లోకమంతా ప్రవ్వ భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా ప్రభా గల్బీలుంది ప్రభా ప్రపంచమంతా ఆయన ఏది సత్యం ఏది అబద్ధం అనేది మనుషులు ఆ భ్రహ్మలో ప్రభా వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రవ్వ కాబట్టి ఆ భ్రమలో నుంచి వాళ్ళంతా రావాలి కృష్ణంలో ప్రవ ఆయన ఆ భ్రమకు మీరు గర్భించమంతా ఆదిస్తాను ఆయన ప్రభావ మీ సత్యం ప్రకటించాలా ఆ ఓ దేవా అతి ఆ భ్రమ ఆ అబద్ధ బోధ మనుషులు రావాలా ప్రభావ వాళ్ళకి ఐడెంటిటీ వాళ్ళు గుర్తించాలా ప్రభావ నైనా తెలుగుల మరణ ప్రభావ మీరు పొంది మాకు విజయం ఇచ్చినారు ప్రభా మీ పిల్లలు అవుతా మాకు అధికారం ఇచ్చినారు ప్రభా నామం ద్వారా ప్రభా రక్షణ అనుభవం వాళ్ళు గుర్తు చేసుకోవాలా ప్రభా జ్ఞాపకం చేసుకోవాలా ప్రభా ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలా ప్రభా ప్రతికూర హోటల్ని చెరవండి ప్రభావ మీరే సాయప్రమే తనిఖీలు చూపించారు నా దేవ నా ప్రభా వందే రాత్రి బహుచొరీ ప్రభావి మీరు సిద్ధపడి అన్నికులు మీరు సిద్ధపడాల ప్రభా అన్ని మీరు ప్రకటించాలా ప్రభా ఆయన ఇస్తు రాబోయే ఒక్కదానికి ప్రకటించాలా ప్రభా అది వాళ్ళందరూ ప్రభావం మీకు ఉగ్రతించి వాళ్ళు తప్పింపు ప్రభావ ఎందుకంటే ఉగ్రత ఇంకా మా మధ్యలో మీరు పెట్టారు ప్రభా ఆయన ఇచ్చే ప్రభావ ఆయన ఇష్టప్ర అన్నిటిని గ్రేషన్ లేదా అంతా అంత అంతా అయిపోయిందని చెప్తున్నారు ప్రభా అది మళ్ళీ వాపసు రాబోతుంది ప్రభా ఆయన ఇష్ట నేరుగా ప్రభావం దొరికినా ప్రకటించాలా ఆయన ఇతర విధానాల ప్రభావం నేర్పిస్తున్న సాధిస్తాయినా తండ్రి మీరే మాకు సాయకులు ప్రభావ ఎందుకంటే ఆనాడు శిష్యులు నడిపించారు మామూలుగా ఉన్న తీసుకులు ఉండాలి ప్రభావ ఓ ప్రభావ ఇక నామాన్ని ప్రభావం ఉన్నత శిక్ష లేవనెత్తాల ప్రభావ ఎందుకంటే ఆ పొలిలో ప్రభావం కలిసి అందరు నేను ఆకర్షించుకుంటున్నారు కాబట్టి ఆ ఏ క్రీస్తు నామాన్ని అది ఉన్నతమైన నామని ఆ నామం మేము చూపించాలా ప్రభావం మనిషికి అది ఉన్నత శిక్ష మేము లేవనెత్తాల ఆ శిక్షకి ప్రభావ ఆ నామాన్ని మేము తీసుకొని రావాలా ఎందుకంటే అప్పుడు మీరు ప్రతీ ఆకర్షించుకుంటున్నారు ప్రభావ అది ఎంతో గొప్ప ధన్యత ప్రభావ నాయన పచ్చి బిడాది పొందుకోవాల మీ వాక్యాన్ని ప్రకటించాల ప్రభా మీ దైవత్వాన్ని ప్రభా నేను సూచించాల మనుషులకునైనా అనుమానించేది భయపడేది లేదు ధైర్యంగా ప్రభావ ఓ ప్రభా నిన్ను ప్రకటించాల ప్రభా మీరే సృష్టికర్త అని మీ సృష్టిని సూచించిన సృష్టికర్త మీరే అని మీరే సజీవుడని దేవుడని జీవం గల నేను నేను ప్రకటించాల మనుషులకు ధైర్యం ప్రభా అంతయ్యా మీరే నా సాయన మీ పిల్లలు కావాల ప్రభా అందరూ ప్రభావ మీ పిల్లలే ప్రభావ కానీ అది తక్కిపోయి ప్రభా తిరిగి మేము జమ చేయాల ఆ గొర్రెను తోలుకొని రావాలైతే ప్రభా అవి కొండల కొండలు వెళ్ళి చెదిరిపోయినా ప్రభావ ఎక్కడికక్కడ బరిగిస్తున్నాయి గొర్రెల్ని ప్రభావి సమకూర్చి వారు ఎవరు అని మీరు అన్నారు ప్రభా నైనా మేము సమకూర్చాలా ప్రభావాలండని ప్రభావీ చెంతకు మేము నడిపించాలా ప్రభావ నైనా ఈతయ ఎంత భయంకరమైన దినాలు ఉంటున్నాయి కదా ఓ ప్రభా ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభా జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా ప్రభా భయం దుస్తుడు ప్రభావ మనుషులు పడుతున్నాడు ప్రభావం ఆ బలహీతలు పడిపోతున్నాడు ప్రభావ నీకులైనా వాళ్ళు వాటిని ఎట్ట తప్పించుకోవాలనే విషయాన్ని మీరు మాత్రం మాట్లాడుతున్నారు నేను అన్ని పర్యించు ప్రభుత్వ ప్రభావ మా తెలుపు మా ఏర్పడ్డ నిత్యం చేసుకుని ప్రతిక్షణం పూర్ణ జాగ్రత్త గలవే ఉండాలి చేసి ప్రభా అయినా మీరే మాకు సహాయపడినైనా నా దేవా నా ప్రభావాలయనా గొప్ప దేవ నేను వాటి మీద మాట్లాడి నీకు అన్నాను ప్రభావ నీకు సాక్షిగా జీవించాలా ప్రభావ నీకు చీకట్లో నుంచి ఆశ్చర్యకరంగా మీరు వెలుగులో అది బిడలు మమ్మల్ని సాధ్యమంత్రి రాగిస్తాం నా దేవా ఐదు ప్రభావ వైరస్ బాధితులందరినీ ప్రభావం స్వస్థ ప్రతిబం ప్రతి చీకటి దొరక అంధకాల శక్తి మీరు గర్దిస్తే వేస్తున్నాము ప్రభావ ఆయన వాటి నుంచి విడుదల కల్పించిన ఆయన దుష్ట శక్తితో మనుషులు పీడింపబడుతున్నారు ప్రభా అంత శక్తితో పీడింపబడుతున్న ఆయన ఆయన దుష్టుని బంధకాల వాళ్ళు పీడింపబడుతున్నారు ప్రభావ వాళ్ళందరూ ప్రభ విడలు పొందాల ప్రభా వాళ్ళకి మీ వాత్యను ప్రకటించినప్పుడు దయ్యాలు మనుషులు మనసులు విడిచిపెట్టిపోయినాయి ప్రభావ విశేషమైన అద్భుతాలు జరిగినాయి ఆ కాలంలో కాబట్టి విద్యుల నుంచి గొప్ప అద్భుతాలు ప్రభావ మా సేవా జితులు అందరూ సేవజితులు జరగాలి యుగ సమాప్తిలో మత్ ఒక్క ఏ చుక్రీస్తున్నామని మైమపరచాల ఆ రీతికి ప్రభావం ప్రకటించాల నామం కొడుకు ప్రభావ ఆయన మీరే సాయపడమని స్థితి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తాము నేపరచుకోలేదని సాయపడే ప్రాధిస్తామైనా గొప్పదిగా ప్రతి ఒక్కరి స్వచ్ఛపరచడం ప్రాభా జీవితం సమర్పించలేదన మరొక అవకాశం అలా తెలుసుకుని ప్రాధిస్తామైనా సాక్షలు నిలబెట్టుకోవడం ప్రాధిస్తామైనా నాకేవా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం సాధిస్త ఏమైనా జీవితాలు సెటిల్ చేయడం తర్వాత వాళ్ళ గొప్ప సోకులు వాళ్ళు తయారు చేస్తారు ప్రతిపడి మీరు అభిషేకం చే ఆరాధనలో వాళ్ళు కూడా ప్రతి పిల్లల నుంచి ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు జీవించి ఆచరించండి నూతనగా మీరు అభిష్టం మీకు గొప్ప సాక్షిలో ఉన్న ఓ దేవా ఇష్ట ప్రభు అన్నతమైన తెలుగు తలుగు బహుమానం కొంత మా గురులద్దరు మీరు పరిగెత్తాలా మాకు ఎన్నో పనులు అప్పచేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్పచేస్తున్నారు అది మేము సంపూర్ణంగా మా జీవితంలో మేము ఈ లోకంలో ఉన్నంత కాలం వాడి కొనసాగించుకోవాలా సహాయపడండి ఇంకా ఎంతో మంది అందరు పాల్గొనే వాళ్ళ కుటుంబాలు కూడా మీరు జీవించిన ప్రభావ వాళ్ళకి కావాల్సిన అక్కడ ప్రతి ఔషతులు అక్కడ సంపూర్ణ సమస్య జీవించలాగా ఈ వాస్తి పట్ల ఆసక్తి కలిగి ప్రభావం నేర్చుకుంటు కూడా ప్రకటించాల ప్రధాన ఆయన ఇస్తా ఆ రీతి మనం నడిపించడానికి ప్రార్థిస్తాం ఆత్మీయ జీవితంలోకి ఇంకా అంచెలంచెలుగా ప్రభావం ఎదుగులాగా సహాయపడమని ప్రార్థిస్తాం ఒక మెక్కులు ఎందుకున్న ఒక్కొక్క వ్యక్తి ఒక్క మ్యక్తిని ఎత్తుకుంటూ ముందుకు పోవాల ప్రభావ ప్రభావం సంపూర్ణ మేము సాగిపోవాలి ప్రభావ నా తండ్రి మీరే మా సహాయకు నడిపించి ప్రత్యేక కుటుంబాలు మీ స్వచ్ఛత గురించారు ప్రాధాన్యత మా కుటుంబాలు కూడా ప్రభావం మీకోసం మీరు సిద్ధపరచుకోవాలి ప్రభావ మా కుటుంబాల్లో కూడా ప్రభావ మీకు సేవకు ప్రభావ ప్రభావ వాళ్ళు సమర్పించబడే ప్రభావం సేవ చేయాలి వాళ్ళు రక్షణ పండుకోవాలా రక్షణగా ఉన్న వాళ్ళ ప్రవర్త మీరే సహాయపడండి మా కుటుంబాలను కూడా ప్రభాయన ఎటు ప్రభా ఓ దేవా మీరే మాకు ఒక విధానం మాకు చూపించినారు ప్రభావ ఏంటి అని అది మాకు సేవ చేసినట్టే కొనక్కాని ప్రభాయన ఏ గురించి మీరు మాకు చెప్పినారు ప్రభావ కాబట్టి మేము కూడా అస్థిత లాగా మేము ప్రేమతో మా కుటుంబాలను ఆయన మా భార్యని మార్చుకోవాలా ప్రభా ఆయన అయిపోయా మీరు సాయపడ ప్రేమతో మార్చుకోవాలా ప్రభావ ఎన్నో విషయాలు సూచించారు వివాహ సంబంధించిన విషయాలు ప్రభావ ప్రభావ అది కనీ రీతి ప్రభావం ధ్యానిస్తుంటే ప్రభావ ఆయన సీక్రెట్స్ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రతి ఒక్క రోజు ప్రభావ ఏ ఒక్క సీక్రెట్స్ మాకు బయలుపరుస్తున్నారు ఎందుకంటే అవి మొదలు కాబట్టి ప్రభావ మీరు బయటపరుస్తారు వాటి ఆత్మ ద్వారా ఆయన బట్టి మీకు అన్నాయా ఒకటి పట్టుకొని మరి విశేష జాగ్రత్త కలిగే ప్రభావ మా సేవలు ముందు కొనసాగించుకోలేక మీరు సాయం ప్రాంతామైన అధిష్టానం అనుగ్రహించి ప్రతి పరులో ఘన విజయం ఓ ప్రభు ఈ నామం మేమే తీసుకోమని త్వరలో రాను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి వచ్చిందన్న పరిశుభుల ఖరీదిగా ఉన్న దేవుడా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావిన తండ్రి ప్రభాపిచ్చినందుకు మీకు వంద నాలుగు ప్రభావిరు చూడలేకపోయిన ప్రభా కాబట్టి దినమున మీకు మహిమతిచ్చి తండ్రి మిమ్మల్ని సంతోషపరిచి మీ చిత్తాన్ని నెరవేర్చి తండ్రి ప్రభు నామాన్ని హెచ్చించే వరంగా చేయండి బలపరిచి జీవించి ఆశీర్వదించండి ప్రభు ఈ తండ్రి ప్రభా అపవాది వారి క్రియల్ని లయ చూసే బిడ్డలుగా నాయన సర్వశక్తులుగా తండ్రి ప్రభు నాయన మీ యొక్క తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ఈ ప్రకటించే వారంగా ధైర్యంగా ఉండేవారంగా మిగతా సాయం చేయండి తండ్రి మీరు లేకుండా ఈ లోకంలో ఏదీ కలగలేదు ప్రభు వెలుగు సంబంధుల వెంటనే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసినారు ప్రభా దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా చీకటిలో ఉన్నప్పుడు తండ్రి దాని విలువ కూడా తెలుసుకున్నాం ప్రభా అది ఎంత అపభిప్రదనేది దాని వల్ల మిత్ర నాశనం అని ఎరిగి ఉన్నాం దాని నుంచి మమ్మల్ని విడిపించి మిత్ర జీవన వెలుగులోకి మిమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞత ప్రభావ మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి కొద్దివేడు మళ్ళీ తిట్టడం అడుగులు వేయకుండా పాపాన్ని చూసి తండ్రి ప్రభావం పడకుండా తండ్రి ప్రభావగా తండ్రి దాన్ని అసహించుకుని తండ్రి ప్రభా ఈ చీకటిని ఎంతమాత్రమని తండ్రి మా జీవితంలోనికి రానివ్వకుండా నాయన బలభక్తులతో భద్రముగా మిలుపులతో జాగ్రత్తగా కాపాడుకున్న వేరంగా ఉండటకు నాకు ఇంకనూ శక్తిని దయచేయాలని వేడుకుంటున్నాం ప్రతి విధమైన సోదరులను శక్తిని దయచేయాలని వేడుకుని తింటున్నాం తండ్రి వాక్యము ద్వారా అనేతుల రక్షణకు వచ్చినట్లు సహాయం చేయండి ప్రభావి తండ్రి ప్రభా కోవిడ్ బాధితుల గురించి వలస రైతుల గురించి నాయన మొరపెట్టు ప్రభా సహాయం చేయండి వారి సమస్యల నుంచి వారికి చేయండి తండ్రి రక్షణ బయట చేయండి రెండంతలు ఫలముదాన్ని బయక్ చేయండి తండ్రి తిరిగి వచ్చేటట్టు వారికి సహాయం చేయండి వాట్సప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా కేజీపీఎం ద్వారా జరుగుతున్న యూట్యూబ్ ఫేస్బుక్ సాయం చేయండి ప్రజా ఆన్లైన్ లో జరుగుతున్న జ్ఞాప్తం చేసుకుంటున్నాం సాయం చేయండి ప్రజా ఇంకా గొప్ప వర్తమానాలు తెలియచేయమని వేడుకొని చూస్తున్నాం విన్నవారికి రక్షణ నేర్చేయండి వరల్డ్ వైడ్ గా జరుగుతున్న కర్సిట్యూషన్ ప్రారంభిస్తున్నాం తండ్రి తెగింటి ధైర్యం తెగువ తండ్రి వైరాగ్యం తోడుతున్న కూడిన సేవ పరిచయ జరిగిస్తున్న సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారిని ఇంకా ఇంకా బలపరచండి ప్రభా వారికి కావలసిన అవసరతలను తీర్చండి ప్రజ ఆయన వెనుక తిరుగుకుండా సహాయం చేయండి ప్రభా వారు మాకు మాదిరిక రకంగా ఉన్నారు ప్రభావ మేము కూడా వారి తండ్రి ధైర్యంగా ముందుకు వెళ్లి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి ప్రభా బ్రతుకుత ఫ్రీతో చావైతే లాభం అనే విధంగా సహాయం చేయండి బలపరచండి తండ్రి కౌంటరేజ్ కి వెళ్ళన ఉండగా తండ్రి ప్రజా అక్కడ కార్యలు నిర్మించండి ప్రజ నాయన ఒక క్యాంపు లాగా వెళ్లకుండా తండ్రి ఒక నాయన మీరు ఏర్పరిచిన బిడ్డల దగ్గరికి వెళ్లే తండ్రి అక్కడ మంట వెలిగించి తండ్రి ప్రజా అక్కడ మీకు మహమ్మతి ఇచ్చేవారంగా ఉండటం సహాయం చేయండి మేము వెళ్తున్న ప్రతి బిడ్డ తండ్రి ఏదో ఒక ఒక తండ్రి వాడబడే పాత్రగా ఉండాలి ప్రజ సహాయం చేయండి ప్రజ నాయన పరిస్థితులైనా కనిపించమని వేడు తండ్రి త్వరుడుగా నెడుగా ఉంటాడు అక్కడ ఉన్న నానా సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయాలని వేర్కొని చూంటున్నాం నానా అదే మరిగా మా ఇండియాని చైనా ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రజా నిగ్రహారాధన దేశాలను కమ్యూనిస్ట్ దేశము తండ్రి ప్రభా బైబుల్ ఇక్కడ ఇండియాలో కూడా చైనా వస్తున్నాయి ప్రజా ఈ యొక్క మహాశ్రమలు ఈ మేము ఎంటర్ ఉండాలని తెలుస్తుంది ప్రజా నానా ఇతర ద్వారా వెళ్ళిండగా మహా సంతోషాలను మహా ఆనందాన్ని కలిగి చెయ్యండి ప్రభావకు మేము ఎదురు చూస్తుంటున్నాం అయ్యా దానికి మేము సిద్ధపడి ఇంకా ఇంకా సిద్ధపడేలాగా సాధించేయండి ప్రభావ వాళ్ళు ఉన్న చిన్న మొక్కలు ఉండడానికి వెళ్లేదు ప్రభావ అటువంటి జీవితాలను మాకు దయచేయండి మేము అనేకల్ని నానా హెచ్చరించి నానా సత్యము చెప్పి ఆ రాకుడకు సిద్ధంగా ఉందండి ఆయన హెచ్చరించే వారంగా ఇంతటకు మమ్మల్ని మేము ఫస్ట్ మాదిరి కలకంగా ఉంచుకొని తండ్రి ఎదుటి వారికి చెప్పే తర అటువంటి ధైర్యం మా బంగాన్ని వేడుకొని చుంటున్నాం తండ్రి నాయన అయ్యే వాళ్ళని పెరుగు వాళ్ళని ప్రేమించనున్నారు ప్రజా కలిగి ఇంతటకు సాగించండి ప్రతి ఒక్కరి దగ్గర కలిగి ప్రేమించే కలిగి జీవించేవారము ఇంతటకు సాగించండి ఇక్కడ అవకాశాన్ని బట్టి అందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మీరు అక్కడ ఎదురు చూస్తున్నాం తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని శిక్షిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అరిశుద్ధ నాయన ప్రార్థిస్తూ అడిగి హలో జాన్ బదర్ జాన్ చేయాలా చే సాక్షయించాలావలు వేసుకోవాడీ ప్రకటించాలని ఇచ్చుకోవాడుగా ఉండండి సరిచా ఒక్కరికి నచ్చిస్తామండి వాక్యం చదివిన వాక్యం పక్కడించే నచ్చిష్టామండి ముఖ్యంగా రిజర్వే మీ సాక్షన్ మేము జీవించాలా మీరు ఏమి ఉచితంగా ఈ వంట ఇచ్చుకోవాదంగా మేము పని చాలా ఇష్టం మాకు తొలి మంది కాస్టర్స్ చూపిస్తుంది నాటిస్తాను మీకు తెలిసేస్తాయి సార్ అన్నా హలో సరే సరే పరిశుద్ధరావు దేవ వదనాలు అయితయా కృపగల కంటే నీ స్తోత్రాలైనా ప్రభా మీరు మొదటి నుంచి ఉన్న వారంగా మీరు మొత్తం మాట్లాడుతున్నారు ప్రభా సమస్త సృష్టి జీముల మీరే ప్రభా మొదటి ఉన్నవారు ప్రభావ కడపలు ఉండేవారు మీరేనండి యుగ యుగములకు ఉండేవారు మీరే ప్రభా ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో తన ప్రేణ కలిగి మొన్న పోలాగా ఈ దినమంతా మీకు చూపించండి ప్రతి ఒక్కరిని పేరుపైన మీ యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాధాన్యత పూర్వకంగా వాక్యానికి వాక్యాన్ని బలపడలాగా మీరు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో బాధనాడు వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ ఆదరించండి తండ్రి ఇంకా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభావితండి తండ్రి మార్గం స్థలంలో విజయం తెచ్చేయండి మీ కొరితో మమ్మల్ని అందరినీ పెట్టుకొని రాష్ట్ర వాటికి ఇంటికి రాకపోటుకోమని ఏసు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అని ఏ చిత్రిస్తాడు పా సమాధానం నడిపిస్తూ మనందరికి ప్రధానంతో రెండు రెగ్యులర్ సార్ అందరికి థ్యాంక్ యూ ఫ్రెషాడన్నా రెగ్యులర్ పంపిస్తాను ఓకే అండి